ం శ్రీగరుభ్యో నమ హరి ఓం గణానాం ఊన్వా గణపతిహవామహే ఉపమ్రవస్త్రహ్మణం బ్రహ్మణస్పత ఆరు వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరంపరా ఆత్మస్వరు బంధుగణ మనం ఐదు శ్లోకం చూస్తూ ఉన్నాము వందాము అపరేయమితస్వ్యా ప్రకృతిం విద్ది మే పరాం జీవభూత మహాబాహో యే దంధార్య జగత్ పరాం ప్రకృతిం విద్ధి అపరా అపరాప్రకృతి నా యొక్క అపరాప్రకృతి నా యొక్క పరాప్రకృతి అపరాప్రకృతి అపరాప్రకృతి జడము దృశ్యము పరాప్రకృతి చేతనము ద్రష్ట యొక్క స్వరూపము దృక్స్వరూపము ఈ రెండూ కలిస్తే జగత్ అవుతుంది జీవభూత ఈ పరాప్రకృతి అంటే పరమాత్మ చైతన్యమే ఆయా ఉపాధులలో జీవ రూపంగా ప్రకటమై ఉన్నది ఇది ఎలాగంటే ఆ పవర్ హౌస్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ దీపంలో బల్బులో ఓ రకంగా ఉంటుంది పెద్ద సైజు బల్బు థౌజండ్ క్యాండిల్ బల్బు ఉందనుకోండి దాంట్లో ఓ రకంగా ఉంటుంది సిక్స్టీ క్యాండిల్ బల్బులో అదే పవర్ మరో రూపంగా కనపడుతుంది రెండింట్లోనూ ఏక రూపంగా కనపడతాం ఫ్యాన్లో ఇంకో రూపంగా కనపడుతుంది ఫ్యాన్లో అయితే అసలు ప్రకాశించే ప్రకాశించదు అంటే తిరుగుతూ ఉంటుంది అంతే చెడిపోయిన ఫ్యాన్లో తిరగను కూడా తిరగదు అదే ఎలక్ట్రిసిటీ మళ్ళీ హీటర్లో ఓ రకంగా ఉండదు వేడి కూలర్లో రెఫ్రిజిరేటర్లో కూలింగ్ లాగా అదే మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది సో ఎలక్ట్రిసిటీ ఒక్కటే కానీ ఆ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లక్షణాన్ని బట్టి ఆ ఎలక్ట్రిసిటీ ఏ రూపంగా ప్రకటన అవుతుంది అన్న మార్పులు ఉంటాయి అదేవిధంగా ఒకే పరమాత్మ చైతన్యం ఆ సకల ప్రాణులలో ప్రకటమవుతూ ఉంటుంది ఇప్పుడు ఆవు గేదే ఉన్నాయనుకోండి పశువులు రెండు ఆవు కొంత సాత్వికమైన పశువు గేదె తామసమైన పశువు మీకు తేడా తెలిసిపోతుంది రోడ్డు మీద వెళుతుంటే కారు కడ్డంగా ఆవు అనుకోండి హార్ను కొట్టగానే గమ్మును పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది నిలబడదు చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆవు అదే గేదె ఉందనుకోండి అలాగే నిలబడుతుంది ఈ హార్న్కి దానికి చెల్లించడం అంటే మనుషులు కూడా ఒకప్పుడు అలా కూడా ఉండే అవకాశం ఉంటుంది మొత్తానికి చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటుంది దాన్ని తమో గుణము అంటారు కానీ ఆ రెండింటి ఉన్న చైతన్య శక్తి మాత్రం ఒకటి కాబట్టి అదే ఆత్మ పరమాత్మ చైతన్యము ఆవు ఉన్నప్పుడు ఒక సాత్వికమైన పశువు రూపాన్ని మనకి కనపడుతుంది గేవిలోకి వచ్చేప్పటికీ అదే పరమాత్మ చైతన్యము ఒక తామసమైన పశువు రూపంలా కలుగుతుంది పండితునిలో అదే చైతన్యం ఒక రూపం రూపాన్ని సంతరించుకుంటే పామరుడిలో మరో రూపాన్ని సంతరించుకుంటుంది కాబట్టి మనం మనకి బయట కనపడే నామరూపాల మీద ఫోకస్ మన శ్రద్ధంతా వాటి పెడితే మనకి భేదాలే దర్శనమిస్తాయి కానీ నామరూపాల వెనకాల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని చూడగలిగినట్లయితే సర్వము ఈశ్వరమయము సర్వం కల్విదం బ్రహ్మ అని మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి నేనే జీవరూపంగా ప్రకటమవు ప్రకటమవుతున్నాను ఇప్పుడు సంసారము జగత్తుకి కొంచెం భేదం ఉన్నది ఈశ్వరుడు అనగానేమి సంసారం అనగానేమి జగత్తు అనగానేమి ఈ మూడింటికి కొంత సూక్ష్మమైన భేదం ఉన్నది ఇప్పుడు నేనున్నాను అనుకోండి జీవుడను జీవుని యొక్క మూలతత్వం ఏమిటి ఈశ్వరుడే జీవుని యొక్క మూలతత్వము ఈశ్వరుడే తర్వాత ఈ ప్రకృతి అంటే పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారము ఈ ఎనిమిది ఇవి జీవుడు అజ్ఞానం చేత తాను అనుకోవడమే తప్ప అవి తాను ఎప్పుడూ కాడు ఎప్పుడూ అవి కాబట్టి ఈశ్వరుడు జీవుడు దేనికి దూరంగా ఏ తత్వానికి దూరంగా ఎన్నడూ వెళ్లలేడో అది ఏ ఈశ్వరుడు సంసారం అనగానేమి సంసారం అంటే ఏమిటని అడిగారు ఓ మహాత్ముని ఆయన చెప్పారు చూడు నీ జీవితంలో నువ్వు దేన్ని స్థిరంగా పట్టుకొని ఉండలేమో అదే సంసారము అని చెప్పారు ఎందుకంటే ఆ పదంలోనే ఉంది అర్థం సంసారతి వెళ్ళిపోతూ ఉంటుంది దేన్ని నువ్వు పట్టు చేయిజారిపోతూ ఎప్పటికప్పుడు చేయిజారిపోతూ ఉంటుంది ఏది స్థిరంగా ఉండదు అలా మారిపోతూ ఉంటుంది దాని పేరు సంసారం కాబట్టి నిరంతరము మారిపోయేటువంటిది దేన్ని పట్టుకొనుట సంభవము కాదో అది సంసారము దేనిని విడిచిపెట్టుట సంభవము కాదో అది ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా ఉంటాడు మీరు ఆత్మచైతన్యాన్ని విడిచిపెట్టి మీరు ఉండలేరు బంగారాన్ని విడిచిపెట్టి నగ ఉండలేదు ఆ విధంగా అయితే ఇప్పుడు జగత్తనగానేమి అంటే ఎనిమిది అష్టవిధ ప్రకృతి అది ఏ జగత్తు పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారము ఎనిమిది కలిసి జగత్ కానీ సంసారము అనే మాట ఒకటి వినపడుతూ ఉంటుంది సంసారము అంటే ఈ ఎనిమిది అష్టవిధ ప్రకృతి సంసారము కాదు కానీ అష్టవిధ ప్రకృతి ఎందు మమ తవా అనే భేదం మనం అజ్ఞానం చేత కల్పించుకుంటామో అది మాత్రమే సంసారము కాబట్టి మామూలుగా చుట్టూ పంచభూతాలు ఉన్నాయి అవి సంసారం కాదు ఈ పంచభూతములలో ఒక పరిచ్ఛిన్నమైన అంశంలో నేను నాది అనే నేను నాది అని ఎప్పుడైతే మీరు భాగాన్ని అన్నారో మిగిలిన భాగం ఏమిటవుతుంది నేను కంటే భిన్నమైనది నాది కంటే భిన్నమైనది అవుతుంది అటువంటి డివిషన్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అజ్ఞానం చేత ఆ భేదం చేతనే మనకి దుఃఖం కలుగుతుంది ఆ భేద దృష్టికి సంసారం పేరు తప్ప పంచభూతములు బుద్ధి మనోబుద్ధి అహంకారములు ఈ ఎనిమిదింటికి సంసారం అనే పేరు కాదు కాబట్టి జగత్తు వేరు సంసారం వేరు జగత్తు మనల్ని బంధించదు కానీ జగత్తునందలి అంశముల ఎందు మమ తవా అనే భేదం ఏదైతే మనం అభ్య అజ్ఞానం చేత అనుసరిస్తామో అది మనల్ని బంధిస్తుంది తర్వాత మన అజ్ఞానము మనం సంసార ముందు ఉండేటువంటి బుద్ధి మమ తవా అనే భేదము ఈ భేదాన్ని బట్టి రాగద్వేషాలు ఆ రాగద్వేషాలను బట్టి కర్మాచరణము కర్మని బట్టి కర్మఫల రూపంగా సుఖ దుఃఖములు లభించుట ఇది సంసారం ఇది బంధిస్తుంది అంతేగాని పంచభూతములు బంధించవు జగత్తు బంధించదు జగత్తుని మనం అజ్ఞానంతో జగత్తులో చేసే వ్యవహారం ఏదైతే ఉందో అది బంధిస్తుంది కానీ యాజ్ సగత్తు బంధించదు కాబట్టి ఇప్పుడు సూర్యుడు బంధించడం సూర్యకాంతి బంధించడం కానీ సూర్యకాంతిలో మనం ఏవైనా తప్పు మనలు చేసామనుకోండి అది బంధిస్తుంది సూర్యకాంతిలో ఏ కర్మలు చేసినా పుణ్యకర్మ చేస్తే బంగారు బంధము బంగారు సంఖ్యల పాప కార్యం చేస్తే ఇనుప సంఖ్యల మొత్తం మీద మనం స్వకర్మ మనం చేసే కర్మలు రాగద్వేషములు వాటిని తీర్చుకోవడానికి చేసే కర్మలు మనల్ని బంధిస్తాయి తప్పిస్తే సంసారము తనంత తానుగా మనల్ని బంధించదు మంచిది ఆ శ్లోకాన్ని మనం విస్తారంగా చూసి ఉన్నాము భాష్యం చూద్దాము అపరా నపరా నికృష్ట అశుద్ధ అనర్థకరీ సంసారబంధనాత్మిక అపరా ఇయం అన్నదానికి అదంత వివరణ ఇది అపరా ప్రకృతి ఇదంటే ఏమిటి అష్టధా ప్రకృతి సో పంచభూతములు సూక్ష్మ సూక్ష్మ పంచభూతములు అంటే అర్థం శబ్దస్పర్శ రూపరసగంధములు అని అర్థం అవి మనస్సు బుద్ధి అహంకారము అవి బంధిస్తాయి ఇప్పుడు కొంతమందిని శబ్దం బంధిస్తుంది శబ్దం అది సూక్ష్మభూతం అది బంధిస్తుంది ఎలా బంధిస్తుంది వాడి చెవికి పెట్టుకుని ఎప్పుడు వింటూ ఉంటాడు అప్పుడప్పుడు ఇలా తరకాయ ఊపుతూ ఉంటాడు కొంచెం డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటాడు పలకరిస్తే పలకడు ఉలకడు పలకడు అలా పెట్టు కూర్చుంటాడు అది సంసార బంధ శబ్దం బంధించిందా లేదా అలాగే సెల్ ఫోన్ ఉందనుకోండి కర్ణపిశాచి అని పేరు సెల్ ఫోన్కి ఎవరో మహాత్ములు కర్ణపిశాచి పేరు పెట్టారు కర్ణపిశాచి అంటే అది చెవిలో ఊదుతూ ఉంటుంది ఏదో ఒకటి ఆ చెవిలో ఆ పిశాచి వచ్చి ఊదినప్పుడు కర్ణపిశాచి పేరు ఊదినప్పుడు వీడేమో దేయం పట్టిన ఆ కర్ణపిశాచ్యం ఏదో ఊదుతుంది చెవిలో ఏదో ఏదో చెప్తుంది దాంతో వీడు గెంతులు వేయడం ప్రారంభిస్తారు ఇప్పుడు చెప్పండి సెల్ ఫోన్ కర్ణపిశాచం అనొచ్చా అని అక్కర్లేదు అనొచ్చు ఎందుకంటే అది చెవిలో ఊదుతుంది అది విని వీడు గెంతులు వేస్తూ ఉంటాడు కాబట్టి ఈ నన్నో మొన్న మహాత్ములు అడిగారు మొన్నో నలభై మహాత్ములు సభలో కలిసినప్పుడు స్వామీజీ మీ దగ్గర కర్ణపిశాచ్యం లేదా అని అడిగారు వెంటనే నాకు అర్థమైంది ఆ నేను కర్ణపిశాచ్యాన్ని పెట్టుకోలేదండి ఏం చేశాను సో ఆ విధంగా ఎనీవే సో శబ్దము బంధిస్తోంది శబ్దం బంధిస్తోంది కదా ఆ శబ్దమునందు వీడు రాగద్వేషాలను ఎప్పుడైతే కలిగి ఉన్నాడో అది బంధిస్తుంది గంధము బంధిస్తుంది నాకు ఈ సుగంధం కావాలి ఆ గంధం నాకు పనికిరాదు ఈ గంధం కావాలి అంటే బంధిస్తుంది రసము అబోహ్ చాలా పెద్ద బంధం జితే రసం జితం సర్వం రసాన్ని జయిస్తే సకల జగత్తుని జయించచ్చని ఒక వాక్యం ఉంది ఉద్ధవ గీతలో కాబట్టి శబ్ద శబ్దరూపరసస్పర్శ గ్రంథాత్మకము మనో మనస్సు బుద్ధి అహంకారము అవి బంధిస్తాయి ఈ ఈ అపరా ప్రకృతి ఏదైతే ఉందో అపరా అంటే నా పరా పరా అంటే శ్రేష్టమైనది అపరా అంటే శ్రేష్టము కానిది తెలుగు అపరా కాదు తెలుగులో అపరాలు అంటారు లూ ఉంటుంది అపరాలు అంటే కందులు మినువులు వీటిని అపర అపరాలు అంటారు అది వేరు కాబట్టి శ్రేష్టము కానిది అంటే ఈ అష్టవిధ ప్రకృతి జడ ప్రకృతి తర్వాత దానియందు రాగద్వేషాలకి ఆస్కారం ఉంటుంది ఆ రాగద్వేషాల ద్వారా అది బంధిస్తుంది అంచేతనే శంకరులు అనర్థకరి అది హానిని కలగజేస్తుంది మీరు ఎప్పుడైతే జడ ప్రకృతి ఎందు అహం మమ అనే అనే తాదాత్మ్యాన్ని పెట్టుకుంటారో అది బంధిస్తుంది తర్వాత నికృష్టమైనది అంటే సెకండ్ క్లాస్ ఎప్పుడు సెకండ్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే సెకండ్ క్లాస్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ లేకపోతే సెకండ్ క్లాస్ ఉండరు సపోజ్ ఒక ఒక ట్రైన్ ఉంది దాంట్లో ఫస్ట్ క్లాస్ లేదు ఓన్లీ సెకండ్ క్లాస్ ఉంది దాన్ని సెకండ్ క్లాస్ ట్రైన్ అన్నారు అన్నారు దాన్ని జనతా ఎక్స్ప్రెస్ అని అనేవారు ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు ఆ ట్రైన్స్ దాంట్లో ఆదాయం తక్కువను పని ఎక్కువ కాబట్టి జనతా ఎక్స్ప్రెస్ అని ఓన్లీ సెకండ్ క్లాస్ ఉంటుంది ఇంకే క్లాస్ ఉండదు అంత ట్రైన్ అంతా ఒకటే క్లాసు అలా ఉండేది సో కాబట్టి సెకండ్ క్లాస్ అని అన్నారు అంటే ఫస్ట్ క్లాస్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ పరాప్రకృతి ఉండబట్టే ఈ జడ ప్రకృతి అని అపరాప్రకృతి అన్నారు తర్వాత అంచేతనే అది నికృష్ట నికృష్ట అంటే అదేదో తిట్టులో అనుకోకూడదు తెలుగులో నికృష్టుడు అని తిట్టడానికి వాడతారు సంస్కృతంలో అలా వాడరు నికృష్ట అంటే తక్కువది ఎక్కువ తక్కువ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంతే దాని ఉత్కృష్ట నికృష్ట కృష్ట కృష్ణ కాదు కృష్ట ఉత్ చేరిస్తే ఉత్కృష్ట గొప్పది నీ చేరిస్తే నికృష్ట తక్కువ అశుద్ధ అంటే అపవిత్రమైనది అపవిత్రమంటే జడము బంధిస్తుంది కదా అనర్థకది సంసార బంధనాత్మిక మనము ఈ పంచభూతములు అంటే సూక్ష్మ పంచభూతములు ఇంద్రియముల చేత గ్రహింపబడేవి వాటి వాటి ఎందు అంటే శబ్దస్పర్శ రూపరస గంధముల ఎందు మనస్సు బుద్ధి అహంకారముల బద్ధులమై ఉంటాము వాటి ఎందు అహం మమ అనే భావాన్ని అజ్ఞానంతో పెట్టుకుని మనం బంధింపబడి ఉంటాము ఈ విషయాన్ని మనం కొంత నిన్న క్లాసులో చూసాము మళ్ళీ భాష్యకారులు దాన్ని మళ్ళీ అందంగా ప్రజెంట్ చేస్తున్నారు ఇయ సంసారబంధనాత్కా అపరా ప్రకృతి మంచేది తర్వాత ఇత అథోక్త అన్యాం విశుద్ధాం ప్రకృతి మమ ఆత్మభూత విద్ధి ఇన్యాం ఇంటే అీనికం పంచమే అీనికే అన్యాం అంటే ఇతరమైన దీనికంటే అంటే దేనికంటే యథోక్తయా పైన చెప్పిన అష్టవిధ అపరాప్రకృతి కంటే ఇతరమైనది అష్టవిధ అపరా ప్రకృతి అశుద్ధ అని వర్ణించారు అప్పుడు దానికంటే ఇతరమైనది ఏమిటవుతుంది విశుద్ధ ఎంతయు శుద్ధమైనది అంటే సూక్ష్మమైనది చైతన్యం అది సో అది అది విశుద్ధమైన ప్రకృతి అదే అంటున్నారు ఆయన మామ ఆత్మభూత ఇప్పుడు చూడండి చైతన్యము ఆత్మరూపమైన ప్రకృతి కానీ దేహము మనస్సు ఇంద్రియములు బుద్ధి అహంకారము ఇవి జడములు అవి అనాత్మరూపమైన ప్రకృతి అజ్ఞానం చేత ఆత్మరూపంగా భాషిస్తాయి తప్ప అవి ఆత్మరూపములు కాదు అనాత్మరూపములు కాబట్టి ఇది ఆత్మరూపంగా ఉండేటువంటి ప్రకృతి కాబట్టి విశుద్ధమైనది ఆత్మతత్వమే ఆత్మ చైతన్యమే దీనిని నీవు తెలియము దీంట్లో రహస్యం ఏంటంటే ఈశ్వరుని యొక్క ఆత్మ ఆత్మ అంటే సారము ఏదో జీవుని యొక్క సారము కూడా అదే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక తరంగం తీసుకోండి సముద్రంలో ఆ తరంగము యొక్క సారమేమిటి ఉప్పు నీరు ఉప్పు నీరు తరంగము యొక్క సారము సముద్రము యొక్క సారము ఏమిటి ఉప్పు నీరు తరంగం అంటే చిన్నది సముద్రం అంటే పెద్దది అని మీరు ఆ సైజును బట్టి మీరు చూస్తే ఇది చిన్నది అది పెద్దది ఇది జీవుడు అదేమో ఈశ్వరుడు కానీ మీరు చిన్న పెద్ద అనే ఈ విషయాలు పక్కన పెట్టి సారాన్ని చూసినట్లయితే రెండో ఒకటే అదే అహం బ్రహ్మాస్మి కాబట్టి అంచేతనే ఈశ్వరుని యొక్క ఆత్మ జీవుని యొక్క ఆత్మ ఒక్కటి का परछेदा स्वीक मट को ईश्वर समि ब्रह्मांड उपाधि का गल जीवड़ केवलमुख चेहमु उपाधि गलवाड़ मे परा प्रकृष्ट जीवभूता क्षेत्रज्ञ लक्षण प्राणधारण निमितभूता अभी జీవశబ్దానికి ప్రాణధారణము అని అర్థం జీవ ప్రాణధారణే ఇప్పుడు ఆత్మచై ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బల్బ్ ఉంది ఆ బల్బులో ఫిలమెంట్ ఉంది చుట్టూ ఆ గ్లాస్ కేసు ఉంది కవర్ ఉంది ఆ మధ్యలో మీకు ఇది ఇనర్త్ గ్యాస్ ఉంటుంది ఈ ఆక్సిజన్ ఇవి తీసేసి ఒక నైట్రోజన్ గ్యాస్ సో ఇదో పెడతారు ఇవన్నీ ఉంటాయి తర్వాత సీల్ చేసి ఉంటుంది ఒక ఒక సీల్ ఉంటుంది ఆ సీల్ నుంచి బయటికి రెండు లీడ్స్ ఉంటాయి ఇన్ని ఉంటాయి బల్బులో ఇన్ని కలిస్తే బల్బు అవుతుంది ఇప్పుడు మీరు మీరు ఓ రకంగా వర్ణించవచ్చు ఈ బల్బులో ఉన్న ఈ సర్వాన్ని తన ప్రకాశముతో తన సత్తతో నిలబెట్టేది ఏది ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఒక బల్బ్ ఉంది దాంట్లో దాని జీవితకాలం మొత్తం మీద ఎప్పుడూ ఎలక్ట్రిసిటీ ప్రవహించలేదు అది వెలగలేదు దాన్ని బల్బ్ అంటారా అనరు బల్బ్ అంటే వెలిగి దాన్ని బల్బ్ అంటారు ఉంటేలాగా బుడ్డీలా ఉంటే దాన్ని బల్బు అనరు వెలిగి దానిని బల్బు అంటారు దాన్ని వెలిగే బల్బుగా చేసేది నిలబెట్టేది ఎవరు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఈ దేహంలో కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలు కన్ను ముక్కు మొదలైన జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ ఉన్నాయి వీటినన్నిటినీ నిలబెట్టేటువంటి ప్రాణము అంటే ఇంద్రియము అని అర్థం వీటినన్నిటినీ నిలబెట్టేది ఏది ఆత్మచైతన్యము ప్రాణధారణ భూతాం అని చెప్పానికి జీవ అని పేరు సో ప్రాణ కాబట్టి ఇక్కడ జీవ శబ్దానికి ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి వాడు పుట్టాడు చచ్చిపోతాడు ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు అలాగేం కాదు ఇక్కడ జీవ ప్రాణధారణే ఈ ఇంద్రియములన్నీ నిలబెట్టేటువంటి చైతన్య శక్తికి జీవ అని పేరు ఈ జీవరూపంగా ఎవరున్నారు ఈశ్వరుడే ఉన్నాడు ఉండి ఈ అపరా ప్రకృతి అయినటువంటి పంచభూతములు మనోబుద్ధి అష్టవిధ ప్రకృతి దానిని సాక్షి చైతన్య రూపంగా తెలుసుకుంటూ ఉన్నాడు అంచేతనే ఆత్మచైతన్యానికి క్షేత్రజ్ఞ అని పేరు క్షేత్రమును తెలుసుకున్నది క్షేత్రము అంటే అష్టవిధ ప్రకృతికే క్షేత్రము అని పేరు అది పదమూడో అధ్యాయంలో వస్తుంది భాష్యకారులు ఉరికే సూచనగా క్షేత్రజ్ఞ లక్షణం అంటే క్షేత్రజ్ఞ రూపం క్షేత్రజ్ఞ రూపంగా అంటే సాక్షి చైతన్య రూపంగా ఉండేటువంటి ఏ ప్రకృతి ఏ చైతన్యము గలదో అది నేనే తీసుకుని తిరగేస్తే బొమ్మ తిరగేస్తే బోరుసు అదేవిధంగా ఇప్పుడు మీరు సాక్షి చై చైతన్యం ఉంటుంది ఈ చైతన్యము అష్టవిధ ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది నేను నాది అని తాదాత్మ్యాన్ని చెందితే పరిచ్ఛిన్నమైన వ్యక్తి అల్ప వ్యక్తి ఆ తాదాత్మ్యాన్ని బ్రేక్ చేసి వివేకంతో సాక్షిరూపంగా నిలిచి ఉంటే అదే పరమాత్మ చైతన్యము అంచేతనే దేవుడు అనేవాడు ఎక్కడో నాకంటే దూరంగా నాకంటే భిన్నంగా ఉన్నాడు అనేది అది ఉపనిషత్ సిద్ధాంతం కాదు ఉపనిషత్ సిద్ధాంతం ఏంటంటే దేవుడు నీలోపల ఉన్నాడు ఎలా ఉన్నాడు మనస్సు బుద్ధి అహంకారము దేహము దేహము అంటే పంచిపోతారు మనస్సు బుద్ధి అహంకారము ఎనిమిది ఈ ఎనిమిదింటికి సాక్షిగా ఉన్నాడు అంటే ఆ ఎనిమిదింటి సాక్షిని నేనే నేనండి ఆ ఎనిమిదింటి సాక్షిని ఆ ఎనిమిదితో నేను మమేకం కాను తాదాత్మ్యాన్ని చెందను అవి నాది కావు నేను కాదు వాటికి సాక్షిని నేను దేవుడు అంటారు ఏమిటి నేను కదా సాక్షిని అంటే నాయనా చిరంజీవ నువ్వే దేవుడు కాబట్టి శంకరులు అనేక పర్యాలు అంటారు భాష్యాల్లో ఆత్మా సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఆత్మ అంటే పరమాత్మ పరమాత్మయే ఆత్మ ఇప్పుడు శుద్ధమైన నెయ్యి అన్నారు అనుకోండి శుద్ధమైన నెయ్యి అంటే అది నెయ్యేనా కదా అంతే కాబట్టి పరమాత్మ అంటే అది ఆత్మయే పరమాత్మ అంటే ఆత్మయే అది ఈ సకల బుద్ధిప్రత్యయములకు అంటే మనోబుద్ధి అహంకారములకు అహంకారం కూడా ఒక బుద్ధి ప్రత్యయమే బుద్ధివృత్తియే వీటన్నిటికీ కూడా సాక్షిగా నిలిచి ఉంటుంది అటువంటి క్షేత్రజ్ఞరూపమైన పరమాత్మ చైతన్యం కలదో అది పరాప్రకృతి అది నా ప్రకృతి హే మహాబాహో ృత్యా ఇదం ధార్యే జగత్ అంతఃప్రవిష్టయా ఆ పరమాత్మ చైతన్యమే ఈ నందు లోపల ప్రకటమవుతో ఈ జగత్తును నిలబెట్టుచున్నది బ్రహ్మాండమును నిలబెట్టుచున్నది అదే పరమాత్మ చైతన్యము ఈ దేహమునందు పరిచ్ఛిన్న దేహమునందు కూడా ప్రకటమై దీనిని కూడా నిలబెట్టుచున్నది కాబట్టి అదే పరమాత్మ చైతన్యము అదే పరబ్రహ్మ అదే నేను కాబట్టి జీవుని యొక్క సారతత్వము ఈశ్వరుడే అని ఆ విధంగా అభేదాన్ని సూచిస్తారు తర్వాత శ్లోకం ఏతద్యోనీ భూతాని సర్వాణీ త్యుపధారయ అహంకృత్స్ జగత ప్రభవ ప్రళయస్తథ ప్రత్యేకించి అవతారికి ఏం లేదు అంచేతనే భాష్యకారులు ఏతదితి అనేసారు ఏతత్తనే శ్లోకం ఆరంభం అవుతోంది ఉపధారయ అంటే నువ్వు నిర్ధారించుకును నువ్వు ఖచ్చితంగా తెలుసుకో ఏమిటి సర్వాణి భూతాన్ని అంటే సకల ప్రాణులు ఏతద్యోని ఈ పరా అపరా ప్రకృతుల యొక్క సమ్మేళనము నుండి ఏ పుట్టినవి అది భోజనం ఉంటుంది హృషికేశ్లో భోజనం హృషికేశ్లో భోజనం లంచ్ లంచ్ ఆర్ సాధువులకి నక్షత్రంలో ఇస్తారు లంచ్ ఇస్తారు ఆ భోజనంలో ఏముంటాయి రెండు ఉంటాయి అక్కడ అలాంటి పరిభాష వాడతారు ఒకటి పరాప్రకృతి రెండో పరా పరాప్రకృతి రొట్టె అపరాప్రకృతి దాల్ రొటీ ఆవు దాల్ భోజనం హోగయా పరాప్రకృతి అపరాప్రకృతి కలిస్తే భోజనం అయిపోయింది అలాగే సర్వాణి భూతాన్ని ఈ సకల ప్రాణులు ఓ ప్రాణిని తీసుకోండి సపోజ్ మనుష్యుని తీసుకోండి వీడు కూడా ఒక ప్రాణి కదా దీంట్లో పరాప్రకృతి ఏమిటి ఆత్మ చైతన్యం ఆ ఎరుక అపరాప్రకృతి ఏమిటి ఎనిమిది మనోబుద్ధి అహంకారాలు పంచభూతాలు అంటే రెండూ కలిస్తే మనిషి ఒక కేవల శుద్ధ చైతన్యం తీసుకుంటే మనిషి కాదు కేవల పరా అపరాప్రకృతి ఈ ఎనిమిది తీసుకుంటే అది మనిషి కాదు శవం అవుతుంది తప్ప మనిషి కాదు కాబట్టి పరా అపరా కలిస్తే ఒక ప్రాణి ఎందుకంటే ప్రాణము ప్రకటమవ్వాలి అంటే పంచ అష్టవిధ ప్రకృతి తయారైన దేహం ఉండాలి ఆ దేహంలో ఆ ప్రాణశక్తి ప్రకటమవుతుంది ఆ చైతన్య శక్తి ప్రకటమవుతుంది కాబట్టి హే అర్జున నువ్వు నిర్ధారణ చేసుకో అంటే చూడండి మనం ఎలా చూస్తామంటే అన్ని రకాల ద్వంద్వాలు దాన్ని తినివేసి చూస్తుంది జగత్తుని ఇప్పుడు ఇద్దరు మనుషులు కనబడ్డారనుకోండి వీడు మిత్రుడు వాడు శత్రువు అని మీరు అన్నారనుకోండి అంటే ఇప్పుడు మీరు మిత్రుడు అన్నవాడు కూడా పరాపరరా ప్రకృతి శత్రువు ఉన్నవాడు పరాపరా ప్రకృతియే మీరు ఈ మిత్రా శత్రు భావాన్ని ఎందుకు వేయాలి దాంట్లో ఉండే తత్వాన్ని తెలుసుకుంటే పోతుంది కదా ఇప్పుడు నేనేమిటి నేను పరాపరా ప్రకృతి ప్రతివాడు పరాపరా ప్రకృతుల యొక్క సమ్మేళనమే అందుకంటే వేరే ఏమీ లేదు బస్ కాబట్టి అపరా ప్రకృతి నాఅపరా ప్రకృతి దృశ్యము జడము బంధహేతువు వాడి అపరా ప్రకృతి అంతే దృశ్యము జడము బంధహేతము నా చైతన్యము శుద్ధ చైతన్యము వాడి చైతన్యము శుద్ధ చైతన్యం ఇంక మిత్రుడేవడు శత్రులేవుడు ఇతర అనేదే లేదసలు అందరూ ఆత్మస్వరూపులే మిత్రుడెవడ శత్రులే తర్వాత ఓ పశువు ఉందనుకోండి ఇది పవిత్రమైన పశువు పుణ్య పశువు మరో పశువు అపవిత్రమైనది చెడ్డ పశువు అని మీరు లెక్క వేశారనుకోండి పుణ్యమైన పశువు ఏమిటి పరాప్రకృతి అపరాప్రకృతి పాప పశువు పరాప్రకృతి అపరాప్రకృతి కాబట్టి మీరు అంటున్న పుణ్య పాప అనేది మీరు కల్పించుకున్నవి తప్పిస్తే దాని తత్వంలో నేలేదేమి ఎందుకంటే వేదాంతం దగ్గరికి వస్తే ద్వంద్వాలన్నింటినీ మింగి కూర్చుంటాడు వేదాంతి ద్వంద్వాలన్నింటినీ పెట్టుకుని ఇది ఇది శుద్ధమో అదే అశుద్ధము ఇది పవిత్రమో అది అపవిత్రము ఇది పుణ్యమో అది పాపము అలా సెపరేట్ చేసి కూర్చున్నవాడి పేరు సంసారి వీటిని అన్ని మింగేసి నూరేసి కా కాషాయం చేసుకుని తాగేసి కూర్చుంటాడు సర్వం ఖల్వేదం బ్రహ్మ ఆ జ్ఞానంలో అన్ని కలిసిపోతాయి ఉపమర్దమైపోతాయి అది వేదాంతం కాబట్టి హే అర్జున శత్రువులు మిత్రులు ఈ భేదాలు ఏమీ లేవు కర్తవ్య సమయంలో కర్తవ్యకర్మని చేస్తాం తప్ప శత్రుమిత్ర భేదం పెట్టుకునే ఇది లేదు కాబట్టి సకల ప్రాణులు పశు పక్ష్యాదులతో సహా సకల ప్రాణులు కూడా ఈ పరాపర ప్రకృతుల రెండింటి యొక్క మేళవింపు మాత్రమే అని తెలుసుకున్నాం ఇప్పుడు లోకంలో ఓ దృష్టి ఉంటుంది మానవుడు దేవుడికి దగ్గర పశువు దేవుడికి దూరం అనే తప్పది ఎందుకంటే మానవుడేమిటి పరాపరపర ప్రకృతుల యొక్క కలయిక పశువు అంతే పశువులో ఉన్న చైతన్యమే మానవుడిలో చైతన్యం ఉన్నది ఆ చైతన్యమే ఈశ్వరుడు కాబట్టి ఏ ప్రాణి ఈశ్వరుడికి దూరంగానూ లేదు దగ్గరగానూ లేదు సకల ప్రాణులు ఈశ్వర రూపములే అయి ఉన్నవి చాలా గొప్ప నిరూపణము ఇప్పుడు సృష్టికర్త పురాణంలో అయితే బ్రహ్మదేవుడు అంటారు వేదాంతంలో ఉపనిషద్వాంగ్మయంలో అయితే హిరణ్య గర్భుడు అంటారు ఈ హిరణ్య గర్భుడేమిటి అయినా అంతే పరాపరప్రకృతుల మేళవింపే హిరణ్య గర్భుల్లో ఉండే అపరాప్రకృతి ఏమిటి ఈ సమస్త బ్రహ్మాండము హిరణ్య గర్భుల్లో ఉండే పరాప్రకృతి ఏమిటి ఆత్మచైతన్యం కాబట్టే హిరణ్య గర్భుణ్ణి కూడా ప్రథమ జీవుడు అని అంటారు ప్రథమ జీవుడు మొట్టమొదటి జీవుడు చాలా ఉత్కృష్ట జీవుడు ఈ కుక్కనక్క ఇవి నికృష్ట జీవుడు కానీ వాస్తవంలో ప్రథమ జీవుడు పరాపర ప్రకృతుల సమ్మేళనమే సకల నికృష్ట జీవులు అనబడేవాళ్ళు కూడా పరాపర ప్రకృతుల సమ్మేళనమే అంచేతనే వేదాంతంలో సమబుద్ధి ఉంటుంది లాస్ట్ ఇయర్ చెప్పాను లాస్ట్ ఇయరు చాలా పెద్ద పెద్ద అధ్యాయం ఈ ఏడాది మనకి లైట్ లైట్ రీడింగ్ ఈజీగా ఉంటుంది శ్లోకాల సంఖ్య తక్కువ ఆ విషయము సరళంగా ఉంటుంది భక్తి ప్రధానంగా సరళంగా స్మూద్ క్రూయిజింగ్లో పోతూ ఉంటుంది లాస్ట్ అది చాలా బలంగా దాన్ని సాగతీయాల్సి వచ్చింది లాస్ట్ డన్ ఏ జాబ్ ఇప్పుడు ఎంత సరళంగా ఉందో చూడండి ఈజీ గోయింగ్ బట్ చాలా మధురమైన విషయాలు ఉంటాయి ఈజీ గోయింగ్ అన్నాను కదా అని మీరు దాన్ని తక్కువ దృష్టి కాదు ఎనీవే కానీ ఈ పరాపర ప్రకృతుల యొక్క విచారం మటుకు లోతైన విచారం మంచి విచారం మంచిది సో కాబట్టి జగత్తు మొత్తం అంతా పరాపర సమ్మేళనమే పరాప్రకృతి ఎవరి ఎందు ఆశ్రయాన్ని పొంది ఉన్నది ఈశ్వరుడు అపరాప్రకృతి అది ఈశ్వరుణ్ణే ఆశ్రయించి కాబట్టి ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని నుంచి ఆవిర్భవించి ఈశ్వరునియందు నిలిచి ఉన్నదై అంతిమంగా ఈశ్వరునిలో విలీనమగును అంతే కదండి అదే అంటున్నారే అహం కృత్స్య జగత ప్రభవ ప్రళయస్తథ ఇప్పుడు ఈ జగత్తుకంతకీ ప్రభవ ఎక్కడి నుంచి పుట్టిందో ఆ పుట్టుక స్థానము ఆరిజిన్ నేనే తర్వాత ప్ర ప్రభవ ప్రళయ దేని ఎందు విలీనమవుతుందో ఆ విలీనమయ్యే స్థానము నేనే అని చెప్పారు ఇప్పుడు ఏదైనా ఒక కార్యము కార్యము అంటే పుట్టినది జగత్తు కార్యము ఘటము కార్యము ఘటము కార్యమైన కార్యము అంటారు ఈ కార్యమైన ఘటానికి కారణమేమి అంటే మీరు రెండు రకాలుగా చెప్పచ్చు ఎలా చెప్పచ్చు కొమ్మరి వాడు కారణము అని చెప్పొచ్చు కరెక్టే కదా అది కూడా కొమ్మరి కారణము కొమ్మరిని బట్టే ఘటం వచ్చింది మట్టి కారణము అని చెప్పచ్చు తేడా ఉంది చూడండి రెండింటిలో ఇప్పుడు మట్టి కారణము దీన్ని ఉపాదాన కారణము అని అంటారు ఏమంటే ఉపాదానము అంటే మెటీరియల్ మెటీరియల్ కాజ్ ఆ మట్టి అనే మెటీరియల్ నుంచి ఆ పదార్థం నుంచి ఈ ఘటన తయారే ఓకే కుమ్మరివాడు కారణము ఉన్నప్పుడు దాన్ని చేతన కారణము అని అంటే ఎఫిషియంట్ కాస్ అని అంటారు ఇంకృష్టిలో ఇప్పుడు పక్షి ఈ చిలక గూడు కడుతుంది ఎప్పుడన్నా చూసారా చుట్టుముట్టు ఉన్నటువంటి పొడకల్ని గడ్డి మొక్కల్ని గడ్డి మొక్కల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా అత్యంతమైన నిపుణ నిపుణంగా గొప్ప నేర్పుతోటి పక్షి గూడు కడుతుంది లోపల ఎయిర్ కండిషన్తో సహా ఉంటుంది ఆ గూడు ఆ గడ్డితో అది నేస్తుంది ఏ నేతగాడు పనికిరాడు బాగా అంత బాగా అల్లుతుంది పక్షి అల్లడం చూసారా చిలక గూడు కడుతుంది ఇప్పుడు ఈ గూడు ఈ గూడుకి ఉపాదానం ఏమిటి పొడకలు గడ్డి అవి ఉపాదానం నిమిత్తమేమిటి నిమిత్త కారణము అంటే ఎఫిషియంట్ కాసా దాన్నే చేతన కారణము దాన్నే నిమిత్త కారణము అని కూడా అంటారు ఈ పదాలు మీరు కొంచెం పట్టుకోండి ఈ గూడికి నిమిత్త కారణం ఎవరు పక్షి ఏమండి ఇప్పుడు మళ్ళీ అడుగుతా చెప్పండి గూడికి ఉపాదానం ఉపాదాన కారణం ఏది ఆకులు కుడకలు గడ్డి పోచరు నిమిత్త కారణము పక్షి కాబట్టి లోకంలో ఘటం తీసుకోండి ఘటానికి ఉపాదాన కారణం ఏది మట్టి నిమిత్త కారణము కొమ్మరి ఓకే బంగారు నగ నెక్లెస్ ఉండే దానికి ఉపాదాన కారణం ఏమిటి బంగారము నిమిత్త కారణం ఎవరు కంసారి ఓకే ఇప్పుడు అన్నం వండి వడ్డిస్తున్నారు ఈ అన్నము ఈ ఆహార అన్నము దీనికి ఉపాదాన కారణం ఏమిటి బియ్యం నిమిత్త కారణం ఎవరు అమ్మగారు ఓకే మీకు తెలిసిందండి ఇప్పుడు నేను ఇంకో దృష్టి అందం చెప్తాను శాలిపురుగు గూడు అల్లింది ఏమండే ఈ శాలిపురుగు గూడికి నిమిత్త కారణం ఎవరు శాలి పురుగు ఉపాదాన కారణం శాలి పురుగు చూసారా ఎడ వచ్చేసింది ఇది ఎలా ఉందో చూడండి ఓకే తర్వాత నేను ఒక వాక్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను వాక్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను కదా ఈ వాక్పంచానికి ఉపాదానం ఎవరు నేను నిమిత్తము నేను చూసారా అది ఆ సంగతి చూసారా ఇప్పుడు ఒక ఆయన వైలిన్ వాయిస్తున్నాడు మ్యూజిక్ వచ్చింది ఈ మ్యూజిక్ ఉపాదానం ఏమిటి వైలిన్ నిమిత్తం ఎవరు ఆయన మ్యూజిషియన్ ఈల పాట పాడుతున్నాడు ఈల పాట దీనికి ఉపాదానం ఎవరు ఆయన నిమిత్తం ఎవరు ఆయన చూసారా ఇప్పుడు జగత్తుండే ఈ జగత్తుకి దేవుడికి సంబంధం ఏమిటి జగత్తుకి దేవుడు ఏమిటి నిమిత్త కారణమా ఉపాదాన కారణమా ముందు నిమిత్త కారణం అనుకోండి అక్కడెక్కడో కూర్చుని ఆయన మహిమ ఆయన సృష్టించి కానీ మరి ని ఏమిటి మెటీరియల్ ఏ మెటీరియల్ నుంచి సృష్టించాడు అంటే ఎందుకు సృష్టికి ముందు దేవుడు తప్ప మరేదైనా ఉందా లేదు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఇంకేమీ లేదు సృష్టికి పూర్వంలో దేవుడు తప్ప ఏమీ లేదు నాణ్యకించమిషత్ అని ఒక మంత్రం ఒకటి ఉంది దేవుడు తప్ప మరొకటి ఏమీ లేదు కదలలేదు అసలు ఉంటాయిగా కదలడానికి కాబట్టి సృష్టికి పూర్వంలో దేవుడు ఒక్కడే ఉన్నాడండి ఇప్పుడు సృష్టి అయిందండి ఈ జగత్తు ఇప్పుడు చెప్పండి జగత్తుకి ఉపాదాన కారణం ఎవరు దేవుడు నిమిత్త కారణం ఎవరు దేవుడు రెండే కారణాలు ఉన్నాయి కాబట్టి రెండూ దేవుడే అని చెప్పారు ఒకవేళ నాలుగు కారణాలు ఉంటే నాలుగు దేవుడే అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే దేవుడు తప్ప మరొకటి లేనేలేదు ఇది ఒక సత్యం గమనించారు ఇప్పుడు సృష్టికి నిమిత్త కారణము దేవుడే ఉపాదాన కారణము దేవుడే అని చెప్పడం ద్వారా దేవుడు సృష్టి ఇక్కడ ఉంది దేవుడు అక్కడెక్కడో ఉన్నాడనే మాట కుదరదు ఇంకా ఎందుకంటే ఉపాదానం కూడా ఆయనే కదా కాబట్టి దేవుడే మన ముందు పృథివీ అప్ తేజ వాయు ఆకాశ రూపంగా ఉన్నాడు దేవుడే మన ముందు జీవరూపంగా ఉన్నాడు ప్రతి కణము దేవుడే భూగోళము దేవుడే సూర్యుడు సూర్యబింబము దేవుడే చంద్రబింబము దేవుడే నక్షత్రాలు దేవుడే అన్ని దేవుడులే దేవుడు తప్ప ఇంకొకటి లేవీ లేదు ఏమండే ఇది ఒక సత్యం ఓకే కాబట్టి మీరు ఏమని చెప్పచ్చు సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మయే అని చెప్పచ్చు అలాగా వేదాంత శాస్త్రము అల్లా బోధిష్ణు ఈ సర్వము బ్రహ్మయే ఇక ఇంకో మంత్రం ఉంది బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం ఈ సకల జగత్తు కూడా ఇదం విశ్వం వరిష్టం బ్రహ్మ ఏవ సర్వా సర్వోత్తమైన పరబ్రహ్మ మాత్రమే ఇంక ఏదీ లేదు కాబట్టి పరబ్రహ్మ మాత్రమే మన ముందు ఉన్నాయి తర్వాత ఏతద్యోనీని భూతాని భూతాని అంటే ఏతద్యోనీని మనుష్యా అని చెప్పలేదు మనుష్యులు పశువులు పక్షులు క్రిములు కీటకములు అన్నీ కూడా ఒకే పరమాత్మ నుంచి పుట్టేవి ఇది ఒకటి చాలా గొప్ప విషయం ఇప్పుడు అహం కృత్స్నస్య జగత జగత్తులో మీకు అందమైనవి అందం లేనివి రెండూ ఉన్నాయి ఆ రెండు కూడా ఒకే దేవుడి నుంచి పుట్టే ఏమండీ ఇప్పుడు పువ్వులు ఉన్నాయి పరిమళభరితములైన పుష్పములు పరిమళం లేని గిడ్డి పువ్వులు రెండు కూడా ఒకే దేవుణ్ణించి పుట్టే ఏమంటే మీరు ఉపయోగకరమైనది అని అనుకున్నవి ఉపయోగం లేనిది అని అనుకున్నది రెండు కూడా ఒకే దేవుని నుంచి పుట్టే కాబట్టి ఈ సృష్టిలో ద్వంద్వములు భేదములు పరస్పర విరుద్ధములైన తత్వాలు ఏవైతే మనం భావన చేస్తున్నామో అదంతా కూడా మన బుద్ధి యొక్క కల్పన తప్ప వాస్తవంలో ఈ సర్వము ఈశ్వరుడి నుంచి పుట్టే ఈశ్వరుని ఎందే మనుగడను కలిగ ఈశ్వరుని ఎందే విలీనమవుతాయి కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి దర్శించాలంటే మీరు ఎక్కడికి పరుగులు తినక్కర్లా చుట్టూ అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణస్థిత లోపల బయట కూడా ఒకే నారాయణుడు వ్యాపించి నిలిచి ఉన్నాడు అని తర్వాత నారాయణుడు అంటే కూడా నరాహ అయనం మానవులు ప్రాణులు ఎవరికి నివాసస్థానము ఆయన నారాయణుడు చేతనే జీవభూత మహాబాహం అని అన్నాడు కదా జీవుని రూపంగా నేను ఉన్నాను అంటే నారాయణుడు అంటే నాలో మీలో రాయిలో రప్పలో కాకిలో కప్పలో సకల ప్రాణుల ఎందు ఉన్నవాడు కనుకొనే ఆయనకి నారాయణుడు అని పేరు మరి వైకుంఠంలో ఉంటాడు కదా నారాయణుడు అంటే చూడండి మనోబుద్ధి అని అన్నారే ఆ బుద్ధికే వైకుంఠము అని పేరు అపరా ప్రకృతిలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు కదా ఆ బుద్ధికే వైకుంఠము అని పేరు దాన్నే వైకుంఠం అంటారు అంతేకాని వైకుంఠం అంటే ఓ కాంపౌండ్ వాళ్ళు ఇది ఉండే ఓ పెద్ద బిల్డింగ్లో ఇవి ఉండే అలా చెప్తారు పురాణంలో అలా చెప్తారు మామూలుగా పురాణాన్నప్పుడప్పుడు స్పృశించడం అదో సందర్భం ఎందుకంటే రెండు కలిసి ఉంటాయి కదా ఎనీవే దీంట్లో ఇక్కడ గమనించాల్సింది ఇంకొక పాయింట్ ఉంది ఇప్పుడు కొండ దేని నుంచి పుట్టింది మట్టి నుంచి పుట్టింది ఏమండి కొండ పగిలిందను దేంట్లో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది తరంగము సముద్రం నుంచి పుట్టింది తరంగం విలీనమైపోయింది అనుకోండి దేంట్లో విలీనమవుతుంది సము సముద్రంలో విలీనమవుతుంది అండి జగత్తు దేవుడి నుంచి పుట్టింది విలీనమైతే దేంట్లో విలీనమవుతుంది దేవుల్లో విలీనమవుతుంది ఎప్పుడు కూడా దేని నుండి పుట్టి దేనియందు విలీనముగునో దానిని ఉపాదాన కారణము అని అంటారు కాబట్టి ఇప్పుడు శాలెగూడికి ఉపాదాన కారణం ఏమిటి శాలి పురుగు జగత్తుకు ఉపాదాన కారణం ఎవరు ఈశ్వరుడు అంచేతనే ఎందుకంటే జగత్తు ఈశ్వరు నుంచి పుట్టింది ఈశ్వరులో కలిసిపోతుంది అంచేతనే ప్రభవ నా నుంచి పుట్టింది ప్రళయ నాయందే విలీనమవుతుంది అని ఈ విధంగా జగత్తుని ఈశ్వరుడు జగత్ కారణము ఈ విధంగా అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని తెలుసుకోవాలి భాగవతంలో శ్లోకం ఉంటుంది ఎం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం నభజంత్యవజానంతి సాక్షా స్థానాద్భ్రష్టా పతన్య ఇప్పుడు నేనున్నాను నేను అని అన్నప్పుడు ఈ నేనులో మనోబుద్ధి అహంకారములు పంచభూతములు అనే పరా అపరా ప్రకృతి నేనులో ఉంది జీవభూతాం మహాబాహో ఆత్మ చైతన్య రూపమైన పరాప్రకృతి తనలో ఉంది అపరాప్రకృతి ఈశ్వరుడిదే ఈశ్వరుడి నుంచే వచ్చింది కనుక పరాప్రకృతి ఈశ్వరుడే చైతన్యం గనక ఇప్పుడు నేను ఈశ్వరుడికి నాకు సంబంధం లేదు ఈశ్వరుడితో నాకు సంబంధం లేదు నేను ఈశ్వరుడి జోలికి వెళ్ళను ఈశ్వరుడు నా జోలికి రాను అంటే ఆ మాట ఎలా ఉందంటే ఒక నగ నాకు బంగారానికి సంబంధం లేదు బంగారం నా జోలికి రావద్దు నేను బంగారం జోలికి పోను అంటే ఎలా ఉందో అలా ఉందని కాబట్టి ఎవళ్ళైతే తన స్వరూపభూతమైన ఈశ్వరుణ్ణి తిరస్కరిస్తారో వాళ్ళు క్రింద పడెదరు క్రింద పడేదంటే ఎత్తుమించి కాలు విరగొట్టుకుంటారని కాదు వారు అజ్ఞానంలో సంసారంలో మృగ్గెదరు అనే అభిప్రాయం అలా చెప్పారు కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే మన చుట్టూ ఆ పరమేశ్వరుని యొక్క మహిమయే పంచభూతముల రూపంగా విస్తరించి ఉన్నది ఈ దేహంలో కూడా మన లోపల మళ్ళీ పరమేశ్వర అష్టవిధ ప్రకృతియే ఇదిగో ఈ ఇంద్రియముల రూపంగా మనస్సు బుద్ధి అహంకార రూపంగా ఆ పరమేశ్వర ప్రకృతియే వ్యాపించి ఉన్నది తర్వాత దీంట్లో బ్రహ్మ విష్ణు శివ అంటేదే బ్రహ్మ బుద్ధి శివుడు బుద్ధి వైకుంఠం అని చెప్పాను కదా విష్ణువు శివుడు కాదు తర్వాత అహంకారము రుద్రుడు ఎప్పుడు అహంకారం రుద్రుడు కోపం కదండి కోపం అంటే అహంకారమే కదా అదే రుద్రుడు కాబట్టి మా సుబుద్ధి అహంకారం అదే బ్రహ్మ అదే విష్ణువు అదే శివుడు అంటే ఇప్పుడు మీరు మాట్లాడారనుకోండి మా మాట పుట్టుతోంది అదే బ్రహ్మ ఏమండి మౌనంగా ఉండిపోయారు రుద్రుడు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు విష్ణువు అన్నీ మీలోనే ఉన్నాయి బ్రా షి బ్రహ్మ విష్ణు శివ అన్నీ మీలోనే ఉన్నాయి నేను నిద్రపోయారు అనుకోండి రుద్రుడు తెలివిగా ఉన్నారనుకోండి విష్ణువు కలగంటున్నారనుకోండి బ్రహ్మ అన్నీ మీలోనే ఉన్నాయి బ్రహ్మేమో అజ్మీర్లో ఉన్నాడు విష్ణువేమో తిరువణామలే తిరువన్నాలే కాదు పెరుంబుదూరులో ఉన్నాడు శివుడేమో కా కాశీలో ఉన్నాడు వీళ్ళు ముగ్గురు ముగ్గురు అప్పుడప్పుడు మధ్యలో కలుస్తూ ఉంటారు అలా అనుకున్నారు కాబట్టి అంతా ఒక్కటే ఈశ్వరుడు ఆ గుణాలను బట్టి ఉపాసనని బట్టి ఓ భేదాలు అలాగా కనబడుతూ ఉంటాయి భాష్యకారులు ఏతద్యోనీ ఏతే పరాపరే క్షేత్ర క్షేత్రజ్ఞలక్షణే ప్రకృతి యోని ఎం భూత్యోనీని భూతా సర్వాణీతి ఉపధారయా ఏం ఉపధారయా జీ ఓకే ఆ ముక్కగా ఆ ముక్క అర్థం అన్నట్టుగా భాష్యకారులు సరళంగా రాసుకుంటూ పోతున్నారు ఏతద్యోనిని అది బహువ్రీహి సమాసం ఈ రెండు ఏతే యోని యోని ఏ శాంతి ఏతే అంటే రెండువి ఈ రెండు ఈ రెండు అంటే ఏవి పర అపారకృతులు వాటికే మరో పేరు ఉందని కూడా మనం చేశాను పర అంటే క్షేత్రం అపర అంటే క్షేత్రమును తెలిసేవాడు క్షేత్రజ్ఞుడు అత్వ చైతన్యం ఇక్కడ క్షేత్రము పంచభూతాలు పృథిగుప్తేజవాయు ఆకాశములు మనోబుద్ధి అహంకారములు ఐదు ప్లస్ మూడు ఎనిమిది కలిసి క్షేత్రం ఈ ఎనిమిదింటినీ సాక్షి చైతన్య రూపంగా తెలుసుకుంటూ ఉండే ఆత్మ చైతన్యమేదో కలదో అది క్షేత్రజ్ఞ అంటే క్షేత్రము క్షేత్రజ్ఞ అపరా ప్రకృతి పరాప్రకృతి ఈ రెండు కూడా ఈ రెండు ప్రకృతులు ప్రకృతి అంటే రెండు ప్రకృతులు ఈ రెండు ప్రకృతులు కూడా యోని అంటే కారణము ఏషాం భూతానా ఏ సకల ప్రాణులకో ఆ రెండు ప్రకృతులు ఏతద్యోని అనబడతాయి అంటే సకల ప్రాణులు కూడా ఈ పరాపర ప్రకృతుల నుండియే మనకి ప్రకటమవుతూ ఉన్నాయి అని అని తెలుసుకో అంచేతనే ఒక ప్రాణియందు రాగము ఇంకొక ప్రాణియందు ద్వేషము ఇవన్నీ కూడా సంసారంలో మనల్ని బంధిస్తూ